కీర్తన నాలుగు వందల డెబ్భై మూడు నీదాకవలెనా నిచ్చలు నారాయణ ఆది నీదాసుడే చాలునందరి రక్షించను నీ పాదమూలమున నిలిచిన జలమును మోపుగా మోచెరుద్రుడూ ముందు కాపాడు నీ నామమున గలిగిన మహిమచే పై పై మునులు గనిరి పండేటి పాలవెల్లిని ప్రసాదమునగాదే దండిగా దేవతలెల్లా ధన్యులైరి అండనే నీ సాకారమాతుమదల చీకాదే నిండిన యోగీంద్రులు నిత్యముక్తులైరి చీరినీ విహారమైన శ్రీవేంకటాద్రిగాదే కోరినరులు వరాలు గొల్లగొనిరి కోరినరులు వరాలు కొల్లగొని ఆ రీతి తాళ్లపాక అన్నమయ్య ఘనుడా వారి వారమైనేము వహికి